ే విష్ణుయామదేవాద్రం పశ్యేమాక్షజత్రైరంగైస్తునూ యశేమదేవదాయ స్వస్తి నంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యో స్వస్తి నో బృహస్పతిర్దధాతు అకల్పకమజం జ్ఞానం జ్ఞేయాభిం ప్రచక్ష బ్రహ్మ జ్ఞేయమ నిత్యం అజే నాజం విబుధ్య కొంచెం గంభీరమైన శ్లోకం దీంట్లో నాలుగు అజాలు ఉన్నాయి చూడండి నాలుగు అజాలు ఉన్నాయి అకల్పకం అజం బ్రహ్మజ్ఞేయం అజం అజేనా అజం విబుద్ధ్యత అజాతవాదం నాలుగు సార్లు ఒక్క శ్లోకంలో అజం వచ్చిందంటే పుట్టుక లేనిది ఆత్మ పుట్టుక లేనిది సో దీనికి అవతారిక చూస్తే మనకు శ్లోకం యొక్క సంగతి తెలుస్తుంది यदी असतिद तेना स्व अजम आत्मत्यतेच्य इपड़ो असत द्वैतमुअस ग्राह्य ग्राहक भाव असत् ग्राह्यादग्रह ఇప్పుడు మనస్సు గ్రాహకము విషయము గ్రాహ్యము ఈ గ్రాహ్య గ్రాహక భావము మనస్సు యొక్క మూమెంట్ ఉన్నప్పుడే ఉంటుంది ఇప్పుడు మీరు సినిమాలో కూర్చున్నారే మీరు యువర్ ఆ సినిమా వాచ్ చేస్తున్నటువంటి కస్టమర్ మీరు అక్కడ సినిమా మీ చేత వాచ్ చేయబడుతుంది ఈ స్థితి ఎంత ఎప్పుడు ఉంటుందండి ఆ ఫిలిం తిరుగుతున్నంతసేపు ఉంటుంది ఫిలిం తిరగడం మానేసింది అనుకోండి అప్పుడు మీరు వాచరు కాదు అక్కడ వాచడు లేదు రెండూ పోతాయి సో ద్వైతము అసత్ ఇదం ద్వైతం అసత్ అసత్ అంటే అసత్యం అసత్యం అని ఎందుకు చెప్పాల్సి అది కనబడుతూ ఉంటుంది కనబడందాన్ని అసత్యం అని ఎవరైనా చెప్తారా చెప్పరు ఇప్పుడు కుందేటి కొమ్ము అసత్యము ఎందుకు అలాంటివి చెప్పకూడదు అలాంటివి వ్యర్థమైన మాటలు చెప్పకూడదు ఎందుకంటే ఉందేటి కొమ్ము అసలు ఎవడు ఎవడికి కనపడినా కనపడుతుంది మనుష్య శృంగం కూడా మనుష్య శృంగం మనిషికి కొమ్ము మనిషికి కొమ్ము అసత్యము అని చెప్పక్కర్లా మీకు ఫిగరేటివ్ కొమ్ములు ఉంటాయి తప్ప రెగ్యులర్ కొమ్ములు ఉండవు మనిషికి సో వాడికి కొమ్ములు వచ్చాయంటే ఫిజికల్గా కొమ్ములేం వచ్చినట్టు కాదు దానికి ఫిగరేటివ్ మీనింగ్ ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని నిరాకరించాల్సిన అవసరం లేదు కానీ ఏవి కనబడుతూ ఉంటాయో వాటిని నిరాకరించాల్సిన అవసరం ఉంటుంది రజ్జు సర్పంలో ఆ సర్పాన్ని నిరాకరించాలి లేకపోతే వీడు అలా భయపడుతూ ఉంటాడు అది రజ్జు అబ్బా సర్పం కాదు వాడికి గదిలోకి వెళ్ళాడు చీకట్లో అక్కడ రజ్జువుని చూసి సర్పం వనుకుని బయటకు వచ్చేసి ఆ తలుపు మూత వేసి బయట కూర్చున్నాడు ఆ గదిలోకి వెళ్ళి నిద్రపోవాలి వాడు వాడు వెళ్ళడు ఇంకా అక్కడే బయటే కూర్చుంటాడు అప్పుడు ఏమిట్రా ఇక్కడ కూర్చున్నా అంటే సర్పం ఉంది కదా సర్పం కాదురా నీ మొహం నేను కృషి అది అది రజ్జువు మళ్ళీ చూడోసారి అని వాడికి ఆ సర్పభ్రాంతి నివారణ చేస్తే అప్పుడు పోయి పడుకుని నిద్రపోతుంది కాబట్టి దాన్ని దాన్ని నిషేధించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అది అసత్యం కనుక సో ఆ పనే సో ద్వైతం అసత్ ఇదం ద్వైతం అసత్ మరి ద్వైతం అసత్ అయితే మరి కార్యకారణ విచారం ఎందుకు చేసినట్టు ఇప్పుడు ద్వైతం అనేది ఒకటి ఉంటే అయ్య ద్వైతం అంటే అనేకం అనేకం ఉంటే అనేకాన్ని దేవుడు సృష్టించాడని ఎక్కడి నుంచి పుట్టింది అనేకము అని కార్యకారణ విచారం అనేది ఒకటి మీనింగ్ ఉంటుంది అసలు ద్వైతమే అసత్యం అన్నప్పుడు కార్యకారణ విచారం వల్ల దాని తాత్పర్యమేమిటి వేదంలోనే ఉంది కదా కార్యకారణ విచారం దేవుడు జగత్తును సృష్టించాడు అంటే మీరు దాన్నే కార్యకారణ విచారము అంటారు అంతా ఈ దేవుడే చేశాడు అంటే చిన్న లెవెల్లో మీరు కూడా కార్యకారణ విచారాన్ని చేస్తున్నట్టు లెక్క ఈ కార్యకారణ విచారం వేదాల్లో చేసిన విచారానికి తాత్పర్యం ఈ కార్యకారణ ద్వైతం సత్యమని నిరూపించడం కాదు దానికి తాత్పర్యమేటంటే కార్యము రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు ఈశ్వరుడు తప్ప మరేమీ లేదు అని చెప్పడం కోసం కార్యకారణ విచారం చేశారు బంగారం తప్ప మరీది లేదా అని చెప్పడం కోసం ఈ నగలన్నీ బంగారం నుంచి పుట్టేయి అని మొదలుపెట్టారు విచారం అంతేగాని నగలన్నీ యథార్థమను నిరూపించడం కోసం కాదు కాబట్టి అటువంటి కార్యకారణ విచారం చేస్తారు చేసినా కూడా దాని అభిప్రాయం ద్వైత సత్యత్వం కాదు ద్వైతం అసత్ అయితే ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే పొందేవాడు పొందబడేది అనే ద్వైతం లేకుండగా ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడం ఏమిటి అనేదాన్ని మనం నిర్ధారించాల్సి ఉంది అది శ్లోకంలో చెప్తారు తర్వాత మనస్సుని అమనీభావం చేయమన్నారు సమన అయితే సంస సంసారము అమనా అయితే మోక్షము అని చెప్పారు ఇప్పుడు మోక్షము అంటే ఆత్మస్వరూపమును తెలియట అని ఇంకో చోట చెప్పారు తెలియుట అనగానే మాకు అర్థమైనంతలో తెలియడము అనగానే మనస్సు ఉండాలి ఏది తెలిసినా మనస్సుతోతే తెలుసుకుంటారు మనస్సు ఉపకరణము స కరణము ఆ మనస్సు ద్వారా మనస్సుతో తెలుసుకుంటారు ఎప్పుడైతే మీరు మనస్సుని అమనీభావం చేసేసారో తెలుసుకునేటువంటి కరణము లేకుండా అయిపోయింది అప్పుడు తెలియడము ఎలాగ సంభవం అవుతుంది దేంతో తెలుసుకుంటారు కేన విబుద్ధ్యతే దేనితోటి తెలియబడుతుంది మనస్సు ఉంటే మనస్సుతోటి మీరు తెలుసుకోగలుగుతారు మనస్సే లేకుండా సంకల్పం తీసేసి కూర్చో అంటే మనస్సు లేనప్పుడు దేంతో తెలుసుకుంటాడు ఆత్మని తెలుసుకుంటాడని మీరు అన్నారే దేంతో తెలుసుకుంటాడు ఆత్మని సో ఆత్మ స్వం తాను ఆత్మతత్వం తాను అంటే తాను తనకి తెలుస్తూ ఉన్నాడు కదా మీరు అనొద్దు తన గురించి తనకు తెలిసినంతా కూడా భ్రాంతి తన గురించి తనకు అనేక భ్రాంతులు ఉన్నాయి కాబట్టి తన యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని మీరు మొదలుపెట్టారు ఇప్పుడేమో మనస్సు లేకుండా చేసేయమన్నారు మరి తన స్వరూపాన్ని తను తెలుసుకోవాలని చెప్పి మనస్సు లేకుండా చేసేస్తే తెలుసుకోవడానికి అవసరమైన కారణమే లేకుండా అయిపోయింది కదా ఇప్పుడు ఆత్మతత్వము అజము అని తెలియాలన్నారు మీరు అజం విబుద్ధ్యతే అజమని తెలుసుకో మరి అజము అని తెలుసుకోవాలంటే తెలుసుకునే కరణ ఉండాల కర్లేదా కరణాన్నేమో అమనీభావం చేసి కూర్చోబెడితే ఈ అజమని కూడా ఎలా తెలుస్తుంది అని పూర్వపక్షం అని ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ శ్లోకం వచ్చినది ఇప్పుడు సద్వివేచనం చేస్తారు సద్వివేచనం అంటే సద్వివేచనము చిద్వివేచనము ఆనంద వివేచనము అని మూడు వివేచనములు ఉన్నాయి వివేచనము అంటే వివిక్తముగా తెలియుట వివిక్తముగా అంటే తేడాన్ని స్పష్టంగా తెలుసుకుంటుట దాన్ని వివేచనము అంటారు వివేచించుట ఇప్పుడు సద్వివేచనం చేయాలి ఎలా చేయాలి సద్వివేచనము అంటే ఇప్పుడు ఘటహ అస్థి అన్నారు ఇప్పుడు నెక్లెసీస్ అన్నారు పని దృష్టాంతం చూడండి దృష్టాంతానికి దృష్టాంతం నెక్ ఘటానికి దృష్టాంతం కానీ ఘటన అర్థం చేసుకోవడానికి ముందు నెక్లెస్ తర్వాత ఘటం తర్వాత ఆత్మ దృష్టాంతంలో దృష్టాంతంలో దృష్టాంతం ఇప్పుడు నెక్లెస్ ఈజ్ అన్నారు దాంట్లో నేనేమంటున్నానంటే ఆ నెక్లెస్ ఈజ్ అనేటువంటి ఆ వర్ణనలో ఈజినెస్ గోల్డ్ది ఈజినెస్ నెక్లెస్ది కాదు నామరూపాలు నెక్లెస్ ఈజినెస్ గోల్డ్ అర్థమైందండి ఆ మాట ఒప్పుకుంటారా సో ఆ కంఠహ కంఠాభరణము గలదు అంటే ఆ గలదు బంగారం కంఠాభరణము నామరూప ఇది వివేచనం ఉన్నది అదే సత్ అంటే అదే కాబట్టి ఉన్నది బంగారం లేవాయా ఉన్నది బంగారం దాన్ని ఎత్తి మీద నువ్వు నామరూపాలు కంఠాభరణం అనే నామరూపాలు పెట్టావు ఉన్నది బంగారం అని తెలుసుకోవడం ఎంత బాగుందో చూడండి తెలుసుకోవడం అని మీరు ఆంధ్ర బ్యాంకులో మొన్న నేను ఆంధ్ర బ్యాంకుకి వెళ్ళాను వెళ్తే ఒక కౌంటర్ ఉంది నాకేదో చిన్నప్పటి నుండి వాడు వెళ్తే కనపడలేదా అన్నాడు చూశాను అప్పుడు చూశాను ఇక్కడ గోల్డ్పై అప్పు ఇవ్వబడుము అని ఉంది వాడు తూకం వేసుకునేది కూడా పెట్టు కూర్చున్నాడు ఇలా పాతకాలపు తూకం వేసి ఇటో పాను అటు అది పెట్టి కూర్చున్నాడు ఆంధ్ర బ్యాంకు వాడు వాడికి అంతకంటే మంచి వెయింగ్ మెషీన్ దొరకలేదు పెడితే వస్తుంది సో ఎనివే సరే అక్కడ రాసింది బంగారంపై అప్పు ఇవ్వబడుము సో ఇప్పుడు మీరు వాడి దగ్గరికి నెక్లెస్ తీసుకెళ్ళారనుకోండి అప్పిస్తాడా ఇవిడ ఇస్తాడు వాడు తూకం వేసిస్తాడు నెక్లెస్ తూకం వేసిస్తాడు నెక్లెస్ ఎలా ఉంది ఎంత డిజైన్ ఎంత బాగుంది చేసిందెవడు మజూరీ ఎంత ఇవన్నీ చూడ్డు తూకం వేసిస్తాడు మీకు ఈ కథ చెప్పాను ఒక ఆయన విఘ్నేశ్వరుణ్ణి ఎలకనీ అమ్మడానికి తీసుకెళ్లాడు బంగారంతో చేసిన విఘ్నేశ్వరుణ్ణి బంగారంతో చేసిన ఎలకని అమ్మడానికి తీసుకెళ్ళాడు విఘ్నేశ్వరుడు బొమ్మ లోపలంతా డొల్ల లక్క ఆ లక్క తీసేసి వెయి చేశాడు వేచేసి ఐదు వేలు వస్తుంది అన్నాడు ఈ ఎలక బొమ్మ లోపల సాలిడ్ లక్క లేదు ఏదో అలా చేశారు అది వేయి చేశాడు దీనికి ఏడు ఇస్తా అన్నాడు ఇదేమిటి ఇతను అంటాడు ఎలక ఏడు ఇస్తున్నందుకు ఆనందమే నువ్వు ఎలక్క ఏడు ఇచ్చి విఘ్నేశ్వరుడికి ఐదు వేలు ఇస్తానంటావేటి కనీసం ఎక్కువ ఇవ్వాలి గణేష్ మహారాజుకి తక్కువ వేలా ఇస్తావు ఎందుకంటే ఎలాకేమో వాహనం ఆయనేమో గణేష్ మహారాజు నువ్వు అలా ఇలా అంటావని ఈయన ఆర్గ్యూ చేస్తాడు ఆయన అంటాడు చూడవాయా నీ గణేష్ మహారాజు నీ ఎలక సంగతి నాకు చెప్పకున్నావు నీకు దీనికి ఏడు వేలు ఇస్తా దీనికి ఐదు ఇస్తా నువ్వు గణేష్ మహారాజు అట్టి పెట్టుకో ఎలక ఏడు వేలు ఇచ్చేస్తారు అంటే అదేమిటి నువ్వు గణేష్ అలాగే ఆర్గ్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అంటే అర్థం ఏంటి సద్వివేచనం లేదనమాట సద్వివేచనం చేయాలి సో సత్ ఇప్పుడు పూర్వం సత్యనారాయతం చేసేప్పుడు డబ్బు పెట్టివ్వరు సత్యనారాయణ ప్రతిమ పెట్టమని ఉంది మీకు కర్మలో వికల్పాలు ఉంటాయి బంగారుపు ప్రతిమ పెట్టవాలి సత్యదేవుని బంగారు ప్రతిమ చేయవల్ మేము శ్లోకాలు నాకు గుర్తులేవు దాంట్లో ఉంటుంది మీకు కథలో బంగారు ప్రతిమ లేకపోయినొచ్చో కంచు ప్రతిమతో చేయవచ్చును కంచు ప్రతిమ లేకపోయినచో రాగి ప్రతిమతో చేయవచ్చును అది కూడా లేకపోయినొచ్చో ఆఖరికి రాగి డబ్బుతోటైనా చేయవచ్చును అని రాగి డబ్బు పెడతారు ఆ సత్యనారాయతం చేయించి వాళ్ళ ఇక్కడ ఆ డబ్బు ఉంటుండే ఆ డబ్బు తీసి పెడతారు అక్కడ అది సత్యనారాయణ స్వామి ఆ డబ్బు వ్రతం అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పిన తర్వాత మళ్ళీ ఆ డబ్బు తీసి ఆయన ఇక్కడ పెట్టుకుంటాడు ఇప్పుడు ఆ డబ్బు ఇస్తే మీకు ఏమీ ఇవ్వడు అది సత్యనారాయణ స్వామి అంటే వాడేమీ ఒప్పుకోడు డబ్బు ఇస్తే డబ్బుకు ఇంత బెల్లమొక్కు ఉంటుందో అదే ఇస్తాడు కాదే అది సత్యనారాయణ స్వామి అంటే వాడు ఏమీ ఎక్కువ ఇవ్వడు పావలా ఇచ్చినవాడికి ఏదైనా ఇస్తాడేమో కానీ డబ్బు ఇచ్చిన వాడికి ఏమీ ఇవ్వడు కాదు అది సత్యనారాయణ స్వామి ఆ పావలా అది ఎందుకు పనికిరాదు అంటే వాడు ఒప్పుకోడు దాన్ని ఏదో డైగ్రస్ను సో నామరూపములు మిథ్య తత్వాన్ని పట్టుకోవాలి దీన్ని సద్వివేచనము ఇప్పుడు మీరు జగత్తులో ప్రతి పదార్థాన్ని చూసినప్పుడు ఆ అస్తిత్వం ఉంటుంది దాని ఎందు అసత్ సద్వివేచనం చేయాలి నామరూపాన్ని మిథ్యను తెలుసుకోవాలి దీన్ని సద్వివేచనము అంటారు అలాగే చిద్వివేచనం ఉంటుంది చిద్వివేచనం అంటే ఘటజ్ఞానం ఉంటుంది ఘటజ్ఞానం వేరు పటజ్ఞానం వేరు కానీ ఘట జ్ఞానంలో ఉండే జ్ఞాన అంశ ఏది కలదో ఆ జ్ఞానతత్వం పఠజ్ఞానంలో ఉండే జ్ఞానతత్వం ఏది కలదో అది సత్యం కాబట్టి జ్ఞానం సత్యం తప్ప ఆ ఆ ఎరుక సత్యం తప్ప ఆ ఎరుకలో భాషించే ఘటపటాదులు మిథ్య అంతేకాదు ఎరుకలో భాషించే జ్ఞాతులు జ్ఞేయ భేదం కూడా మిథ్య గ్రాహక గ్రాహ్య ద్వైతం ఏదైతే ఉందో అది ఎరుకలోనే భాషిస్తుంది కాబట్టి అది కూడా మిథ్య తర్వాత ఆనంద వివేచనం చేయాలి ఆనంద వివేచనము అంటే భోక్త భోగ్యము అనే ద్వైతం ఉంటుంది ఒకే ఆనంద ఆనంద తత్వము ఆత్మ ఒక ఉపాధి భేదంచేత భోక్తగా అహం అనే భోక్తగా ఇదం అనే విషయావచ్ఛిన్నమై భోగ్యముగా భాషిస్తోంది భోక్తృభోగ్య విభాగము అసత్ భోగతృభోగ్యముల మూలలో ఉండే ఏ ఆనంద స్వరూపము గలదో అది ఏ సత్ అది ఆనంద వివేచనము కాబట్టి ద్వైతం అసత్ అనే దాన్ని సద్వివేచనము చిద్వివేచనము ఆనంద వివేచనం ద్వారా మనం తెలుసుకోవాలి తర్వాత ద్వైతం మిథ్యా అనే విషయం అందుకే నేను ఆ మిథ్యాత్వాన్ని కొంచెం చెప్తున్నాను సో ఆ ప్రశ్నకి సమాధానంగా శ్లోకం మనం చూద్దాము ద్వైతం మిథ్యా అని అన్నప్పుడు మిథ్యా అంటే అది కల్పితమైనది కల్పితమైనది అంటే దానికి సత్యమైన ఆశ్రయం ఉంటుంది కల్ కల్పనకి మూలల్లో ఒక ఒక బేస్ ఉంటుంది ఏ బేస్ లేకుండా మీరు కల్పన చేయలేరు కల్పన చేసారు అంటే ఒక బేస్ ఉంటుంది రజు కల్పించారు అంటే రజ్జు యొక్క బేస్ నుండి మీరు సర్పాన్ని కల్పిస్తారు కాబట్టి సత్య ఆశ్రయం ఉంటుంది ఇప్పుడు కాబట్టి మిథ్య అంటే ఏమిటి సత్య ఆశ్రయమునందు కల్పించబడినది సత్యమైన ఆశ్రయమునందు భాషిస్తూ ఉండేది అది మిథ్యా అని తెలియగానే అది ఏమవుతుంది ఆ సత్యమైన ఆశ్రయంలో విలీనమైపోతుంది ఇప్పుడు సర్పం మిథ్యా అని తెలిసిందనుకోండి ఇప్పుడు ఈ భాషించిన సర్పము ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ కిటికీ గుళ్ళలోంచి బయటకు వెళ్ళిపోతుందా ఏమి ఆ భాషించిన సర్పము ఏ సత్య ఆశ్రయంలో భాషించిందో దాంట్లో విలీనమైపోతుంది కాబట్టి ద్వైతము మిథ్య అమనీభావమే సాధన అని మీరు చెప్పినప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది అమనీభావం చేసి కూర్చుంటే అజమైన ఆత్మతత్వమును దేనితో తెలియాలి తెలుసుకోవాల్సిందే మనస్సుతో కదా అని ఒక ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ శ్లోకం వస్తోంది అకల్పకం ఇప్పుడు ఆత్మ జ్ఞానం ఆత్మని జ్ఞానం ప్రత్యక్షతే ఈ ఆత్మతత్వము జ్ఞానము అని చెప్తారు ఇక్కడ జ్ఞానం అనగానే ఆ పదాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి తెలుసుకునేది అనే అర్థంలో జ్ఞానం అనే పదాన్ని వాడచ్చు అంటే జ్ఞాత అనే అర్థంలో వాడచ్చు కానీ అర్థంలో వాడలేదు ఇక్కడ తెలియబడేది అనే అర్థంలో జ్ఞానాన్ని వాడచ్చు సో అంటే ఘటపటాదులు తెలియబడుతూ ఉంటాయి సో కర్మ ఆ అర్థంలో వాడచ్చు జ్ఞాన శబ్దాన్ని కానీ అర్థంలో కూడా వాడలేదు దేనితో తెలుసుకుంటున్నారో ఆ కరణము అనే అర్థంలో కూడా జ్ఞానశబ్దాన్ని వాడచ్చు కానీ ఇక్కడ అర్థంలో కూడా వాడలేదు కాబట్టి కర్త అర్థంలో వాడలేదు కర్మ అర్థంలో వాడలేదు కరణము అనే అర్థంలో వాడలేదు మూడు వ్యుత్పత్తులు కర్తృవ్యుత్పత్తి తెలుసుకునేది కరణవ్యుత్ కర్మవ్యుత్పత్తి తెలియబడేది కరణవ్యుత్పత్తి దేనితో తెలుసుకుంటామో ఆ కరణము అని మూడు వ్యుత్పత్తులు ఈ మూడు వ్యుత్పత్తులను కూడా తిరస్కరించి కేవలము భావార్థంలో వాడారు కాబట్టి జ్ఞానం అంటే ఏరుక ఎరుక అంతే అది కర్తయా కర్మయా కరణమా అని విభాగం ఏం లేదు మీరు కర్త కర్మ కరణం అంటే ద్వైతం వచ్చేసింది కదా కాబట్టి ఎరుక తర్వాత ఈ ఎరుక జ్ఞానం అది ఏ ఆత్మ అని మహాత్ములు చెప్తున్నారు ఎటువంటి ఎరుక తెలివి ఎరుక లేక తెలివి దాన్ని సంస్కృతంలో జ్ఞప్తి అని అంటారు సో ఇంగ్లీషులో ఏదో పదం పెట్టుకోవాలి కదా అవేర్నెస్ అనే పదాన్ని పెట్టుకోవచ్చు అవేర్నెస్ కొంతమంది కాన్షియస్నెస్ అనే పదాన్ని కూడా వాడతారు తప్పేం లేదు కాబట్టి నేను అవేర్నెస్ అని అంటూ ఉంటాను ఇది ఎరుక ఇప్పుడు ఈ ఎరుక అన్నది మూలతత్వం తెలుసుకునే నేను జ్ఞాత అయిన నేను ఆ ఎరుక నుంచే వచ్చింది ఆ ఎరుకందే వచ్చింది ఇప్పుడు ఎలాగంటే ప్రాజెక్టర్ నుంచి బయటకు వచ్చేటువంటి కాంతి ఏదైతే ఉందో అది మూలతత్వం హీరో ఆ కాంతి నుంచి వచ్చాడు హీరోయిన్ ఆ కాంతి నుంచే వచ్చింది విల కాంతి నుంచే వచ్చాడు అలాగా నేను తెలుసుకునివాడను అనే ఆ జ్ఞాత ఆ ఎరుక నుంచి వచ్చింది ఆ ఎరుకయందు ఒక ఉపాధి పరిచ్ఛేదాన్ని బట్టి జ్ఞాతరూత్వం వచ్చింది ఎలా అయితే బంగారమునందు ఒక నామరూపాన్ని బట్టి అది కంఠాభరణము ఒక ప్రసిద్ధి వచ్చింది అలాగే ఆ ఎరుకయందు నామరూపాలను బట్టి అజ్ఞాత అనే ఒక విభాగం వచ్చింది అయితే జ్ఞాత ఒక్కటి రాదు జ్ఞాతతో పాటు జ్ఞేయము కూడా వస్తుంది కాబట్టి జ్ఞాత జ్ఞేయము తెలుసుకునేటువంటి ప్రమాణము అంటే కరణము ఈ కారకములన్నీ కూడా ఆ ఎరుక ఎందు ప్రకాశిస్తూ ఉంటాయి వాస్తవంలో ఇవి ఆ ఎరుకని ముక్కలు ముక్కలు చేసి అవి ప్రకాశించడం ఏమీ కాదు ఆ ఎరుక ఎరుకగా ఉండగానే ఇవన్నీ దాని ఎందు ప్రకాశిస్తాయి సో అయితే జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన అనే భేదముల యొక్క కల్పన ఇవన్నీ భేదాలన్నీ భాషిస్తున్నాయి కానీ యథార్థాలు కావు సర్పము భాషిస్తోంది కానీ యథార్థం కాదు కల్పిత సర్పము అలాగే కల్పితమైన జ్ఞాతృజ్ఞేయ విభాగం ఉండదో ఈ విభాగము ఇది కల్పితము ఈ కల్పితమైన విభాగము వాస్తవంగా ఎరుకయందు ఉంటుందా ఉండదు అకల్పకం ఇప్పుడు కల్పితమైన సర్పము వాస్తవంగా రజ్జువునందు ఉంటుందా ఉండదు కాబట్టి రజ్జువును మనం ఏమని చెప్పొచ్చు అకల్పకం చాలా విడ్డూరమైన పరిభాష సర్పము దేనియందు కల్పించబడినది రజ్జువునందు కల్పించబడిన సర్పము రజ్జువునందు యథార్థముగా ఉన్నదా లేదు ఆ జ్ఞాత జ్ఞేయము తెలియవాడు తెలియబడేది అనే విభాగము దేనియందు కల్పించబడినది ఆ తెలివియందు ఆ తెలివియందు ఈ ఈ రకమైన ద్వైతము యథార్థముగా ఉన్నదా లేదు ఆ కల్పకం తర్వాత ఇప్పుడు జ్ఞాత జ్ఞేయము అనే విభాగం ఎక్కడి నుంచి వచ్చింది ఆ తెలివి నుంచి వచ్చింది కదా ఇప్పుడు ఆ తెలివి నుంచి జ్ఞాతృ జ్ఞాత పుట్టాడు ఆ తెలివి నుంచి జ్ఞేయం పుట్టింది అంటే నిజంగా ఇప్పుడు ఆ తెలివి ఇలా జ్ఞాతగా పుట్టేసిందా జ్ఞేయంగా పుట్టేసిందా పుట్టేసిందా ఏమీ పుట్టలేదు అజమ్ అకల్పకమజం జ్ఞానం ఇప్పుడు మీ స్వరూపాన్ని మీరు అంచనా వేసుకోండి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేసుకోండి మీ స్వరూపమేమీ ఎరుక అవేర్నెస్ ఇప్పుడు మీరు లేవగానే నేను ఫలానా వ్యక్తి అనే వ్యక్తిత్వాన్ని మీ నెత్తి మీద వేసుకున్నారు ఈ వ్యక్తి ఆ ఎరుక నుంచి ఆవిర్భవించింది ఆ ఎరుకయందు ప్రకాశిస్తోంది ఆ వ్యక్తి రావడానికి ముందు ఎరుక ఆ ఎరుక వచ్చి తర్వాత వ్యక్తి వచ్చాడు జాగ్రత్త తెలివి జాగ్రత్త అంటే తెలివి తెలివి వచ్చి ఆ తెలివిలో నేను ఫలానా అనే వ్యక్తి వీడు అనుకుంటున్నాడే ఆ వ్యక్తి తర్వాత వచ్చాడు ముందు తెలివి తర్వాత వ్యక్తి ఏమంటే ఆ వ్యక్తి చేత తెలియబడే జగత్తు అంతే కదా ఇప్పుడు నిద్రలు నిద్ర లేచినప్పుడు మీరు వ్యక్తి వచ్చారు మీ చేత తెలియబడే జగత్తు వచ్చింది దేవుడు దెయ్యం అనే దాంట్లోనే భాగం మీ చేత మీ దేవుడు అంటే మీ చేత తెలియబడుతున్నాడు కదా దేవుడు దెయ్యం అంటే కూడా మీ చేత తెలియబడుతుంది కదా కాబట్టి గాడ్ అండ్ డెవిల్ ఎవరిథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ వాట్ యు నో కాబట్టి మీరు నిద్ర లేచినట్టునే వ్యక్తి జగత్తు ఈ రెండు వచ్చాయి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ఎరుక నుంచి వచ్చాయి మీ స్వరూపం ఏమిటి ఆ జగత్తు కంటే భిన్నమైన వ్యక్తియా లేక ఆ జగత్తు ఆ వ్యక్తి రెండు కూడా భాషిస్తూ ఉండేటువంటి ఎరుకయా ఆ ఆ ఎరుక మీ స్వరూపం ముందు మీరు అది నిర్ధారించుకోండి ఈ ఎరుక నా స్వరూపము ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకుని దేహాన్ని పరిశీలించా ఏమిటి దేహము ఈ వెదురు కట్టిన ఒక ఫ్రేము ఎదురుబద్దలతో ఫ్రేములా కడతారు కదండి అదే అదే దేహము ఎదురుబద్దలు అంటే ఏమిటండి ఎముకలు సో వెదురు బద్దలతో కట్టిన ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ చుట్టూ వెదురు బద్దల వీళ్ళు బొమ్మలు తయారు చేస్తారు రోజు రోజు ఓ బొమ్మ తయారు చేసి ఆ సెంటర్లోకి తీసుకెళ్లి తగలబెట్టి దాన్ని కట్టెలతో కొట్టి జబ్బులతో ఏదో చేస్తూ ఉంటారు జనులు మూర్ఖులు అలా చేయకూడదు తప్పదు ఎందుకంటే వాళ్ళు మనస్సులో ఆ ఫలానా వ్యక్తిని మేము నిప్పుపోసి కాల్ చేస్తున్నామని భావన చేస్తూ ఉంటారు మనస్సులో దాని ఆ బొమ్మ మీద పేరు రాస్తారు ఆ బొమ్మ చెప్పుడుపుచ్చు కొడతారు అంటే వీళ్ళందరు కసితో కొడతారు కోపంతో కొడతారు కోపంతో ఆ బొమ్మ మీద గిరుశని పోసి కోపంతో నిప్పు పెట్టి ఆ బొమ్మ కాలిపోతుంటే చప్పట్లు కొడతారు అంటే వీళ్ళందరూ కూడా భావనలో ఆ ఫలానా వ్యక్తిని దహనం చేసేస్తున్నారన్నమాట అంచేతనే వీళ్ళు ఆ చేసి చేసి చేసి ఆ టైం వచ్చినప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి కనుక వాడికి ఆ టైంలో దొరికిస్తే వాళ్ళు పని చేసేస్తారు చాలా మూర్ఖులు జనం చాలా కాషస్గా ఉండాలి దరిదాపులకు వెళ్ళద్దు బికాస్ చాలా తప్పు అంచేతనే మీకు అక్కడక్కడ లించింగ్ అవి కనపడుతూ ఉంటాయి బికాజ్ ఇండియా ఈజ్ ఎ లాలెస్ సొసైటీ అందుకోసం చెప్తున్నా ఆ వాళ్ళకి వాడు దొరకలేదు ఆ మనిషి దొరకలేదు అంచేత బొమ్మతో శాటిస్ఫై అవుతున్నారు వాళ్ళు మనిషి దొరికినట్లయితే ఆ టైంలో వాళ్ళు అంత పని చేస్తారు బికాస్ దే ఆర్ ఎనాక్టింగ్ దేర్ ఫీలింగ్స్ A very dangerous situation it is. A, a dumb government allows all these things. It is illegal. It is illegal. In this society, there is no one in this society. There is no one in this society. There is no one in this society. There is no one in this society. This is a digression. So, coming back to the point. So, this awareness, the reality, the, the, the television is the reality of the system. తెలివి ఎందే జ్ఞేయమైన జగత్తు భాషిస్తుంది ఆ ప్రైమార్డియల్ అవేర్నెస్ అది మీ స్వరూపము యూ షుడ్ నో దాట్ ఆ ఏ వ్యక్తి భాషిస్తున్నాడు ఆ వ్యక్తి మీరు కాదు ఆ వ్యక్తి ఎలా వచ్చాడు ఇదిగో ఈ వెదురుబద్దల ఫ్రేమ్ చుట్టూ ఈ బొమ్మ వేసేవాళ్ళు గడ్డి పెడతారు గడ్డి పాత వస్త్రాలు పెడతారు ఇక్కడ ఈ దేహంలో ఈ వెదురుబద్దల ఫ్రేమ్లో మాంసము పెట్టి కొంత లిక్విడ్ పెట్టి రక్తాన్ని ఆ పైన ఈ గోనసంచి వేసి కుడతారు ఆ బొమ్మని గోనసంచి గుడ్డతో కుడతారు లేకపోతే మల్లు గుడ్డ తీసుకొచ్చి ఆ బొమ్మని కుడతారు అలాగే ఈ దేహాన్ని కూడా చర్మం వేసి ఇది దేహము ఈ దేహము నేను అనుకున్నవాడు వ్యక్తి కానీ ఈ దేహాన్ని ఈ ఈగో మూవ్ చేయదు దేహాన్ని ఈగో మూవ్ చేయదు ఈగో కూడా మూవ్ అయితూ ఉంటుంది ద హయ్యర్ పవర్ ఆత్మ చైతన్యం ఆత్మ చైతన్యం మూవ్ చేస్తూ ఉంటుంది దేహాన్ని అది నేను ఈ దేహాన్ని మూవ్ చేసే ఆత్మ చైతన్యం నేను ఆ ఆత్మచైతన్యం అదటిష్టి ప్రైమార్డీల అవేర్నెస్ అది నా స్వరూపము దాని ఎందు ఈ వ్యక్తి వ్యక్తి చేత దర్శించబడే జగత్తు భాషిస్తున్నాయి సో అకల్పకం అజం జ్ఞానం ఇప్పుడు ఈ భాషించేపుడు మీరు చూసుకోవాలి ఇప్పుడు మీకు శత్రుభావన మిత్రభావన కలిగిందనుకోండి మిత్రభావన కలిగిందనుకోండి మిత్రభావన అది ఆ ఎరుకయందు వచ్చినటువంటి ఒక చలనము ఆ ఎరుక నిజంగా మిత్రభావనని పొంది ఆ వికారాన్ని నిజంగా మిత్ర అంటే ఒక వికారము శత్రు అంటే ఇంకో వికారము సో ఆ ఎరుక ఎందు ఆ వికారం యథార్థంగా వచ్చేసిందా లేక ఆ ఎరుక నిర్వికారంగానే మిగిలిపోయిందా నిర్వికారంగా మిగిలిపోయింది ఇప్పుడు మిత్రుడు భాషించాడు ఎరుకలో అంటే ఇప్పుడు ఆ ఎరుక మిత్రులా పుట్టేసిందా పుట్టేయలేదు అది ఎరుక ఎప్పుడూ అజమే ఎప్పుడూ పుట్టదు పుట్టుక దాని ఎందు భాషిస్తుంది తప్ప ఆ భాషించే పుట్టుక యథార్థం కూడా కాదు కాబట్టి అది అజము నిజానికి ఆ ఎరుక ఉంది చూసారా దానికి ఆది లేదు ఎందుకంటే కాలానికి అతీతము దానికి అంతము లేదు తర్వాత అది కారణము కాదు కార్యము కాదు అది దేని నుంచి పుట్టలేదు అది ఇంకో దాని నుంచి పుడితే దానికి పైన ఒక కారణం ఉంటుంది అది దేని నుంచి పుట్టలేదు అది దేనిగానూ పుట్టలేదు అది కారణము కాదు కాద్యము కాదు అది మరొక దానికి మరొక ఆశ్రయము కాదు ఆ ఎరుకకు ఆశ్రయం ఏదీ లేదు నిజానికి మీరు దర్శించే జగత్తంతా ఎరుకయే ఆశ్రయముగా కలిగి ఉంటుంది ఇట్స్ సపోర్ట్స్ ది ఎంటైర్ వరల్డ్ అపియరెన్స్ ఎంటైర్ వరల్డ్ అపియరెన్స్ని సపోర్ట్ చేస్తుంది వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఇద్దరు ఫిలాసఫర్స్ ఉండేవారు కోపర్నికస్ అండ్ బ్రిక్లీ అని కోపర్ణిక సేవని వాడు అంటే జనం అందరూ ఏమనివ్వరు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు భూమి స్థిరంగా ఉందని చెప్పేవాడు అదో మోడలు మోడల్ ఆఫ్ ది యూనివర్స్ భూమి స్థిరంగా ఉంది సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు కోపర్ణిక సక్కడే అనేవాడు కాదర్రా మీ మొహం ఇచ్చా మీకు తెలీదు భూమి చూడు చుట్టూ తిరుగుతోంది సూర్యుడు స్థిరంగా ఉన్నాడు అని అనేవాడు ఏమంటే బెర్క్లీ అని ఒక ఆయన అతను ఫిలాసఫరు బెర్క్లీ అనే ఫిలాసఫర్ ఉండేవాడు ఈ ఫిలాసఫర్ కోపర్ణికస్కి తెలియ కనుక కోపర్నికస్ అనేవాడు సు జగత్తులోకి రాకముందు భారతదేశంలో ఆ సత్యాన్ని ఆర్యభట్టుడు వరాహమిరులు మొదలైన మహాత్ములు ఎంతోమంది చెప్పారు అయితే ఆ తరువాతి కాలంలో వీళ్ళు ఎస్ట్రానమీని పోగొట్టుకుని ఎస్ట్రాలజీని పట్టుకుని భ్రష్టులయ్యారు భ్రష్టులయ్యారంటే జారిపోయారని అర్థం మరొలా అనుకోకండి ఆ సంస్కృత ప్రధానికి అర్థం అది భ్రంశ భ్రష్ట అలౌ భ్రంశలోనే భ్రష్ట అవుతుంది ఆ మకారం పోతుంది షకారానికి షకారం వస్తుంది స్టోత్వం వస్తుంది అవి వస్తాయి కాబట్టి ఆ కోపర్నికస్ చెప్పాడు ఆ మాట కోపర్నికస్ ఆ మాట చెప్పినప్పుడు ఇక్కడ వీళ్ళు భూమి సూర్యుడు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడనే బేసిస్ మీద క్యాల్కులేషన్స్ వేసుకుంటున్నారు వీళ్ళ ముత్తాతలకి ముత్తాతలైన ఆర్యభట్టుడు వరాహమిహరుడు పాపం వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు వీళ్ళేమో ఈ క్యాల్కులేషన్స్ వేసుకుంటున్న టైంలో కోపర్నికస్ చెప్పాడు అక్కడ కోపర్నికస్ నీకు ఇది అవుతుంది అది అవుతుంది ఇలాగేం చెప్పలేదు ఎస్ట్రానమీ చెప్పాడు ప్యూర్ ఎస్ట్రానమీ వీ షుడ్ గివ్ దట్ క్రెడిట్ టు హిమ్ అట్ ది సేమ్ టైమ్ బెర్క్లీ చెప్పాడు ఏమని చెప్పాడో తెలుసినా నువ్వు ఏది చూస్తున్నావో అది నీ ఎరుక కంటే లేదు అని చెప్పాడు దట్ ఈస్ వాట్ ఈస్ ఏదో పదం ఉంది ఇప్సీ ఇన్ పెర్సిపీ అనేదో ఉంది ఇన్ పెర్సిపి ఇప్సీ ఇన్ పెర్సిపి సమ్ కైండ్ ఆఫ్ లాటిన్ ఫ్రేజ్ ఆ బెర్కిలీ చెప్పిన ఫ్రేజ్ అంటే ఇది అని నువ్వు చూసేది ఆ పెర్సెప్షన్ ఆ ఎరుక ఎందు తప్ప ఎరుక కంటే బాహ్యమునందు లేదు అని చెప్పాడు బెర్కిలీ అనే ఫిలాసఫా కాబట్టి ఆ చైతన్యం ఉన్నది చూసారా అది సర్వమునకు ఆశ్రయము తర్వాత దాంట్లో ముక్కలు ఉండవు పార్ట్స్ ఉండవు అలా మొక్కలు ముక్కల ఉండదు అది ద్రవ్యం కాదు ద్రవ్యంలో మొక్కలు ఉంటాయి తప్ప ఇప్పుడు బంగారం దృష్టాంతంగా చెప్తే బంగారంలో మొక్కలు ఉంటాయి కానీ ఆత్మ చైతన్యంలో అంశములేమీ ఉండవు అది తర్వాత దాంట్లో ఏ వికారములు రావు అది పుట్టదు అది తాను పుట్టదు ఇంకొకదాని నుంచి తాను పుట్టలేదు తాను ఇంకొకదానిగా పుట్టదు అది కారణము కాదు కార్యము కాదు ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఇట్ ఈస్ నాట్ రిలేటివ్ టు ఎనీథింగ్ ఇట్ ఈస్ టోటల్ పూర్ణము దాంట్లో మళ్ళీ లోటు అది ఏమీ ఉండదు తర్వాత అది శాంతము అనేందు చలనం ఉండదు ఈ మనస్సులో ఉండే అల్లకల్లోలమేమీ దానికి ఎందుదు అది నిశ్శబ్దము సైలెన్స్ అది ఆత్మతత్వం అది మనకుండే సకల అనుభవాలకి ఇప్పుడు మీకు సుఖానుభవం కలిగింది ఆ సుఖానుభవం మూలంలో ఉన్నటువంటి ఆ తత్వము ఈ ఎరుకయ్యాయి దుఃఖానుభవంలో మూలంలో ఉన్నప్పుడు కూడా ఎరుకయ్యాయి ఎరుక నుండియే ఎరుక మూలంగా ఉన్నప్పుడే దుఃఖానుభవం కలుగుతుంది ఎరుక ఎందే సుఖానుభవం కలుగుతుంది కానీ వాస్తవంలో ఈ సుఖ దుఃఖములు వాస్తవంగా లేకున్నా ఉన్నట్లుగా భాషిస్తున్నాయి తప్ప అవి యథార్థములు కావు అది అకల్పక మజం జ్ఞానం అయితే ఓ ప్రశ్న ఉంది మరి మేము బ్రహ్మని తెలుసుకోవాలి కదా జ్ఞేయ బ్రహ్మ అంటారు జ్ఞేయబ్రహ్మ అంటే ఘటము వలె జ్ఞేయము అని అర్థము కాదు మానవుడు జీవితంలో తప్పక తెలుసుకొనదగినది ఏది బ్రహ్మ తెలియ జ్ఞాతం యోగ్యం బ్రహ్మ నాట్ జ్ఞానే విషయం ఘటపటాదివత్తు విషయమైనది బ్రహ్మ కాదు జ్ఞాతం యోగ్యం బ్రహ్మని జ్ఞేయ బ్రహ్మ అంటారు జ్ఞేయ బ్రహ్మ అని అంటారు బ్రహ్మసూత్రాల్లో ప్రథమాధ్యాయానికి సంబంధించిన అధ్యాయము పేరు సో జీవితంలో మనము పరబ్రహ్మను తెలుసుకోవాలి జగత్తును తెలు జగత్తున ఏమిటి తెలుసుకునేది ఏమిటి తెలుసుకుంటారు జగత్తునే ఏంటో తెలుసుకోవాల్సిందేమి ఉండదు జగత్తులో తెలుసుకోవాల్సిందే ఉండదు మీరు ఏం తెలుసుకున్న జ్ఞేయబ్రహ్మని తెలుసుకోవాలి మంచిది అయితే జ్ఞేయబ్రహ్మను తెలుసుకుందాము చూడు ఆ జ్ఞేయబ్రహ్మ ఈ ఎరుకయే నీలో ఉన్న నిర్వికారమైన ఎరుక ఉన్నదే అమనీభావం వచ్చినప్పుడు నీ ఎందు కలిగిన ఆ పూర్ణమైన ఎరుక ఉన్నదే అదియే జ్ఞేయం బ్రహ్మ అంటే మాకు బ్రహ్మజ్ఞానంగా అదేనాయా జ్ఞేయం బ్రహ్మ అదే జ్ఞేయం జ్ఞేయము కంటే అభిన్నము అంటే ఇప్పుడు బ్రహ్మంటే ఎక్కడో ఉంది సర్వజగత్ కారణం బ్రహ్మ ఎక్కడో ఉంది దాన్ని మనం వెతికి పట్టుకోవాలి అను అనుకోకు నీ నీ నీ హృదయంలో ఈ సకల అనుభవాలకి మూలంలో ఉన్నటువంటి ఏ ఎరుక అనే తత్వము గలదో అదియే ఆ జ్ఞేయ బ్రహ్మ కా బ్రహ్మ దానికంటే భిన్నము కాదు అభిన్నం అని ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పారంటే భేదాన్ని వీడు భావన చేస్తున్నాడు కాబట్టి చెప్పాడు ఇప్పుడు నాకు బ్రహ్మజ్ఞానం కావాలని మీరు అన్నారా లేదా బ్రహ్మజ్ఞానం కావాలి అంటే మీరు బ్రహ్మను తెలుసుకునేవారు మీ చేత తెలియబడేది బ్రహ్మ భేదం వచ్చేసింది ఆ భేదం లేదయా బాబు అని చెప్పడం కోసం జ్ఞేయ అభిన్నం ప్రత్యక్షతే ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు టేబుల్ ఉంది ఈ టేబుల్ వెరీ సాలిడ్ మిథ్యని అన్నప్పుడు ఆర్గ్యుమెంట్ అలా ఉంటుందన్నమాట ఈ టేబుల్ ఈజ్ వెరీ సాలిడ్ టేబుల్ దీన్ని మిథ్యంటావేమిటి అంటే చూడు నువ్వు పనిచేయి నువ్వేం చేస్తావు అంటే నిటారుగా కూర్చుని మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలన్నింటినీ డ్రాప్ చేసేసి నా సంకల్పయతే నీవు ఆ సద్రూపంగా నిలిచి ఉండు ఆ సత్ నీ స్వరూపమైనటువంటి సత్ అది అసలైన సాలిడ్ దట్ ఈస్ ది రియల్ సాలిడ్ టేబుల్ సాలిడ్ కాదు టేబుల్ సాలిడ్ అని భ్రమ ఇంట్లో సాలిడ్ ఏమీ లేదు మీరు ఫిజిక్స్ వాళ్ళని అడిగితే చెప్తారు దాంట్లో 99.9999 నైన్ పాయింట్ నైన్ నైన్ నైన్ నైన్ పర్సెంట్ ఎంటీ స్పేసే దాంట్లో సాలిడ్ ఏమీ లేదు ఊరికే స్పర్శ వల్ల మీకు సాలిడ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ స్పరిశని బట్టి ఒక రక స్పర్శని బట్టి అది సాలిడ్ అని మరో రకం స్పర్శని బట్టి అది సాఫ్ట్ అని ఆ స్పరిశ వల్ల వచ్చినటువంటి నామరూపాలు తప్ప వాస్తవంగా ఈ జగత్తులో సాలిడ్ ఏదీ లేదు ఇట్ ఇస్ ఆల్ ఎంటీ స్పేస్ అసలైన సాలిడ్ రాక్ లైక్ సత్యతత్వము మీరు కళ్ళు మూసుకుని సంకల్పాలన్నింటినీ డ్రాప్ చేసేసి అహమస్మి అది అది రాక్ లైక్ ట్రూత్ అది అది సత్యం అంతేగాని బయటనున్నటువంటి జగత్తు సత్యం అని మాత్రం మీరు అనుకోవద్దు తర్వాత జగత్తులో అంతా ఇది కాదు ఇది అది ఇది ఇది ఇది వేరు ఇది వేరు ఇది వేరు అంతా నానాత్వమే వెరాజ్ మీరు అహమస్మి సకల సంకల్పములను డ్రాప్ చేసి అహమస్మి రూపంగా కూర్చుంటే అది దాని అంశలు పార్ట్స్ అవే ఉండవు అసలు మొక్కలు మొక్కలు ఏమి ఉండవు అది నిర్వికారంగా ఎటువంటి మార్పులు లేకుండగా ఎటువంటి అంశలు లేకుండగా ఉంటుంది ఒక శుద్ధ చిద్ఘనము అంటే ముద్ద ముద్దగట్టిన ఎరుక సద్ఘనము ముద్దగట్టిన సత్తా ఆనందఘనము ముద్దగట్టిన పూర్ణత్వం అలా ఉంటుంది అగో అది ఏ ఆత్మస్వరూపము మీకు నేను అనే వ్యక్తి జగత్తు అనే దృశ్యము దేవుడు అనే అధిదైవము ఈ సర్వము నాకు మూలమేమిటండి ఆ ముద్ద కట్టిన ఆత్మతత్వం ఆత్మ చైతన్యం నుంచే నేను వ్యక్తి పుట్టాడు ఆత్మ ఇప్పుడు మీరు దేవుడు సినిమాకి వెళ్ళారనుకోండి దేవుడు సినిమాకి వెళితే ఓ భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు దేవుడిని పూజ ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ వెలుతుర్లో నుంచి వచ్చాడు ప్రకాశంలోంచి వచ్చాడు ఆ భక్తుడు ఎక్కడి నుంచి వచ్చాడు వాడు ఆ ప్రకాశంలోంచి వచ్చాడు కాబట్టి ఆ భక్తుడు గొప్ప ఆ దేవుడు గొప్ప ఆ ప్రకాశం గొప్ప గొప్పంటే మరి ప్రకాశమే గొప్ప అని కదా కాబట్టి ఒకసారి ఉదయనాచార్యుడు జగన్నాథ పండిత జగన్నాథ పూరి జగన్నాథానికి వెళ్ళాడు దర్శనం చేసుకుంటూ దేవుడు దర్శనం చేసుకుంటూ వెళ్తే తలుపులు వేసేసాడు అవునగా దేవాలయాల్లో వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు దేవాలయాల్లో వాళ్ళ టైం అయినప్పుడు వాళ్ళు తలుపులు వేస్తారు వీడు వెళ్తాడు తొమ్మిదింటికి వెళ్తాడు ఒకసారి నేను కన్యాకుమారిలో దేవాలయానికి కన్యాకుమారి దేవాలయానికి వెళ్ళాను వెళ్తే తలుపులు వేసేసాడు ఆయన రేపు రా అన్నాడు కాదయ రేపు నేను వెళ్ళిపోతున్నాను కన్యాకుమారి దర్శనం చేసుకుని పోతానంటే ఏ కోతలకి అని తలుపు వేసేసి లేచి ఎందుకంటే నాకు కన్యాకుమారి దేవుడు దేవత ముఖ్యం కానీ ఆయన పొద్దున్నే అక్కడే పడి తొలుపుతున్నాడు ఆయనకి తలుపేసుకుని ఇంటికి పోవాలి కాబట్టి సో ఈ ఉదయనాచార్యుడు జగన్నాథపురి దేవాలయానికి వెళ్తే తలుపులేసేసేది అప్పుడు ఆయన ఒక శ్లోకం చెప్పాడు ఏ శ్రీకృష్ణ శ్రీకృష్ణుడేనేమో అనుకుంటా కదా పూరి జగన్నాథుడు ఏ జగన్నాథ తలుపులేసేసుకుని నాకు దర్శనం ఇవ్వడం మానసం రేపు పొద్దున్న నాస్తికులు వచ్చి దేవుని లేడిని కనుక వాదిస్తే వాళ్ళ వాదాన్ని ఖండించి నేను నిలబెట్టడానికి నేనే కావాలి నీకు జాగ్రత్త చెప్పాడు ఒక శ్లోకం ఉంది అలాగే నాకు గుర్తులేదు ఆ శ్లోకం నీ అస్తిత్వాన్ని ప్రూవ్ చేయాల్సిన వాడిని నేను ఆయన తార్కికుడు ఈశ్వరవాది నాస్తికుల్ని ఖండించి ఈశ్వర తత్వాన్ని నిలబెట్టాల్సింది నేను నాకు తలుపులేసి కూర్చున్నా నేనే నిన్ను నిలబెడుతున్నాను అన్నాడు వాస్తవానికి ఆయన ఓ ధోరణితోటి అలా అన్నా వాస్తవానికి మీ ఆత్మ చైతన్యమే దేవుణ్ణి నిలబెడుతున్నమాట వాస్తవం దాంట్లో ఏం సందేహం లేదు కాబట్టి మీ ఎరుకయందు మీకు శత్రువు కనపడ్డాడు దుఃఖానుభవం కలిగింది ఈ శత్రువు ఈ దుఃఖానుభవము ఈ నేను ఈ మూడు కూడా ఎరుక నుంచే వచ్చేది మిత్రుడు కనపడ్డాడు సుఖానుభవం కలిగింది ఈ మిత్రుడు ఈ సుఖానుభవము దానిని పొందిన నేను ఈ మూడు కూడా ఎరుక నుంచే వచ్చాయి దేవుణ్ణి పూజించాను భక్తి కలిగింది ఆ పూజించే నేను ఆ భక్తి ఆ దేవుడు మూడు కూడా ఆ ఎరుక నుంచే వచ్చాయి సర్వము ఆత్మ చైతన్యం నుంచే ఆవిర్భవిస్తుంది అధ్యాత్మ అధిభూత అధిదైవములు మూడు కూడా ఒకే ఆత్మస్వరూపం నుంచే ఆవిర్భవిస్తుంది అంటే ఎవడో ఉన్నాడు కాద ఆ మూడు బ్రహ్మ నుంచి వస్తాయన్నాడు అదే జ్ఞేయాభిన్నం ఆ బ్రహ్మ కంటే భిన్నం కాదనే కదా మేము చెప్తూ ఉంటా ఆత్మా చెబ్బ్రహ్మ ఈ ఈ పూర్వపక్షం ఉంది శంకరులతోటి అన్నారు ఆత్మ నుంచి జగత్తు పుట్టిందన్నారు అంటే పూర్వపక్ష అన్న మీరు అలా మాట్లాడతారు ఆత్మ నుంచి జగత్తు పుట్టడం బ్రహ్మ నుంచి కదా జగత్తు పుట్టిందంటే వెళవాయావతలకి ఆత్మా చె బ్రహ్మ ఆత్మ బ్రహ్మే పెద్ద పూర్వపక్షం పట్టుకొచ్చావు నువ్వు అని కొట్టిపరచ కాబట్టి ఆ పరమాత్మ ఆత్మ ఆత్మచైతన్యమే బ్రహ్మ కా తర్వాత ఈ మరి ఆత్మ ఆత్మచైతన్యంలో నామరూపాలు భాషిస్తున్నాయి కదా అనేక నామములు అనేక రూపములు ఈ నామరూపములు మెంటల్ ప్యాటర్న్స్ అవి సత్యం కాదు ఇప్పుడు మిత్రుడు అన్నారు మిత్రుడు అన్నది ఏమిటండి ఇట్స్ ఎ మెంటల్ ప్యాటర్న్ మీ మనస్సులో ఉండే ఒక ఆలోచించే ధోరణి ఒక ఆలోచించే పద్ధతి ఆ పద్ధతిలో మీరు ఆలోచిస్తారు ఎందుకు ఆలోచిస్తారు ఆ వాసన ఉండబట్టి వాడికి మీకు ఏదైనా దెబ్బలాట్ అయింది అనుకోండి ఆ మిత్ర వాసన పోయి శత్రువాసన వచ్చిందనుకోండి ఇప్పుడు మిత్రుడని ఆలోచించిన మనసు శత్రువు అని ఆలోచిస్తారు అంతే ఇదంతా కూడా వాసన వాసన తప్ప ఇంకేం లేదు కాబట్టి ఆ వాసన చేత మనస్సు యొక్క ఒక ఒక రకమైన స్పందనకి సుఖమని మరో రకమైన స్పందనకి దుఃఖం అని ఎంత అనిత్యమో అసత్యమో ఈ స్పందనలు ఈ అనుభవాలు కూడా అంతే అనిత్యము అంతే అసత్యము కాబట్టి ఆ మూలంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే సత్యము తర్వాత ఇప్పుడు ఈ ఆత్మస్వరూపము ఈ ఎరుక జ్ఞానము జ్ఞానం జ్ఞప్తి అంటారు దాన్ని మనం తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటారు మీరు దానిని ఘటన తెలుసుకున్నట్టుగా పఠం తెలుసుకున్నట్టుగా తెలుసుకునేది ఏమీ లేదు దానికి దానిని తెలుసుకోవడము విలీనమై ఉండుట జస్ట్ బీ దాట్ అంచేతనే సత్యనారాయణ స్వామిని భిన్నంగా తెలుసుకోవడం ఏమీ ఉండదు సత్యనారాయణ స్వామి అయిపోయి అంతే అదే సత్యం అంటే సత్యనారాయణ స్వామి అంటే సత్యం నుంచి వచ్చిందని సత్యం వీళ్ళు సత్యాన్ని మరుగులు పాడేసి నామరూపాలు పెట్టేసి ఏదో చేస్తారు కానీ నామరూపములలో మూలంలో అనుగతమై నామరూపములన్నిటి ఎందు అనుగతమై సత్యతత్వం ఉంటుంది దాన్ని పట్టుకోవాలి నామరూపాలు పట్టుకుని సత్యతత్వం వదిలిపెట్టేస్తే ఇది ఎలాగంటే పిల్లని పారేసి బాత్ వాటర్ని అట్టు పెట్టుకుంటు అలాగే సమ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుట అంటే అర్థమేమిటి మా అమ సంకల్పించటం మానేసి ఆత్మస్వరూపములో విలీనమై ఉండుట అంతే ఎలా తెలుసుకుంటారండి ఇప్పుడు గంగానది ఉంది గంగానదిని ఎలా తెలుసుకుంటారు గంగానది వెళ్ళి మునక వేయడమే అంతే అలాగే దాంట్లో కలిసిపోవడమే తెలుసుకోవడం ఏదో చెప్పాను దృష్టాంతం కాబట్టి ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుటయే ఆత్మస్వరూపాన్ని తెలుసుకొనుట తర్వాత ఈ ఆత్మస్వరూపాన్ని చేరుకొనుట చాలా సరళం మనిషికి అంత సింపుల్ అయితే ఇష్టం ఉండదు కొంత జటిలత్వం ఇష్టపడతారు ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వ్యాధితో వెళ్ళారనుకోండి ఆయన చిన్న గోళీ ఇచ్చి తీసేసాడు అనుకోండి మీకు దాని మీద ఇంప్రెస్ అవ్వరు మీరు ఒక ఇంజక్షన్ ఇచ్చి మీ చేత రెండు రూపాయలు బిల్లు కట్టించి మిమ్మల్ని రెండు లంఘణాలు చేయించి హడావిడి చేస్తే మీరు ఇంప్రెస్ అవుతారు మనిషికి ఆ కాంప్లెక్సిటీ మీద ఇష్టం ఉంటుంది సరళత్వాన్ని మనిషి ఇష్టపడ్డాడు మనిషిండి ఆ మనస్సు అలా ఉంటుంది ఆ మనస్సుకి కొంత వెరైటీ కావాలి మనస్సుకి కంటెంట్ కావాలి వెరైటీ కావాలి అంచేతనే మీరు మెడిటేషన్లో కొద్ది కూర్చున్నారనుకోండి సంకల్పాలన్నీ విడిచిపెట్టేసి కూర్చున్నారనుకోండి మీ మనస్సు కొంతసేపటికి విసుక్కుంటుంది విసుక్కుని చాలు లే అంటుంది ఎందుకని మనస్సుకి వెరైటీ కావాలి కంటెంట్ కావాలి మన ఇప్పుడు మీరు ఆలోచించండి ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి ఓ వంద ఉన్నాయి రెండు వందలు ఉన్నాయి అంటే ఎక్కడ ఎందుకు అలా రెండు వందలు ఎందుకున్నాయి ఎందుకున్నాయంటే మానవుని మనస్సు అలాంటిది దానికి వెరైటీ కావాలి సో ఇంగ్లీష్ కావాలి హిందీ కావాలి తెలుగు కావాలి తెలుగులో ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి వెరైటీ కావాలి మనస్సుకి కంటెంట్ కావాలి కంటెంట్ కావాలి సో అది ఏకాంతంగా ఉండలేదు అమనస్క స్థితి దానికి ఇష్టపడదు కాబట్టి వెరైటీ కోసం ట్రై చేస్తుంది ఎనివే ద పాయింట్ ఈజ్ మీరు ఆ సంకల్పములను అన్నిటినీ కూడా విదిలిపెట్టేసి అంటే ఆ సింప్లిసిటీ మీద ప్రాధాన్యం ఇవ్వాలి ఆ సింపుల్గా ఉండడం మీరు అభ్యాసం చేయాలి ఇప్పుడు ఉదాహరణకి నేను మామూలుగా ఏదో మామూలు చొక్కా హోట వేసుకుని భుజం మీద కండువా వేసుకుని వచ్చాను అనుకోండి మీరు పెద్ద పట్టించుకోరు అదే నేను కొంచెం గడ్డాలో పెంచి పెద్ద గంభీరమైన వస్త్రధారణ చేసి ఆ వస్త్రాన్ని అదో రకంగా చేసి ఆ శిరస్సు మీద ఓ రకమైనటువంటి ఒక హెడ్ గేర్ ఒకటి పెట్టి కొంత విలక్షణంగా యునీక్గా వచ్చారనుకోండి మీరందరూ క్యూలో నిలబడతారు మీరంటే మీరు కాదు అసలు ఉంటే విషయం చెప్పారు మనిషికి ఆ కాంప్లెక్సిటీ కావాలి సింప్లిసిటీ అక్కట్లా అండ్ సో పీపుల్ గెట్ వాట్ ది డిజర్వ్ ఆల్సో సో ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంట అత్యంత సరళమైన విషయం మీరు దాన్ని సింప్లెస్ట్ ఆఫ్ ది సింప్లెస్ట్ స్థితికి తీసుకొస్తేనే మీరు తెలుసుకోగలుగుతారు దానిలో ఏమాత్రం కాంప్లెక్సిటీని మీరు ప్రవేశపెట్టినా అది మీ మనస్సు మిమ్మల్ని మోసం చేస్తుందని అర్థం అత్యంత సరళం ఏమిటి సరళము బీ సైలెంట్ బాహ్యమైన సైలెన్స్ సరిపడదు ఆంతరమైన సైలెన్స్ ఉండదు బీ సింపుల్ బీ సింపుల్లో కూడా ఇదో రహస్యం బాహ్యమైన సింప్లిసిటీ చాలదు అది అవసరమే కానీ చాలదు ఆంతరంగా చాలా సింపుల్గా ఉండాలి ఎంత సింపుల్ అంటే ఇమోషన్స్ అసలు ఏ రకమైన వికారాన్ని కలిగించినట్టుగా ఉండాలి అంటే ఉదాహరణకి అయా దయచేయండి అని మర్యాద చేశారనుకోండి ఓకే ఆ మర్యాద స్వీకరించేస్తారు అయ్యా మీరు అవతలకి బొండా అని అవమానం చేశారనుకున్నా ఓకే అక్కడి నుంచి లేచక వస్తారు అని ఫర్గడే పోటీ ఇమీడియట్లీ అంటే ఏమిటి ఆ ఘటనకి మీ మనస్సు మీద మీ స్వరూ మీ చైతన్యంలో ఏ రకం మీ కాన్షియస్నెస్లో ఏ రకమైన వికారాన్ని అది సృష్టించలేదు అంత సింపుల్గా ఉండాలి మనిషి అది ఇన్నర్ సింప్లిసిటీ అవుటర్ సింప్లిసిటీ అంటే ఏదో వాహనం ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఏదో ఒక డ్రెస్సు ఏదో చిన్న అరేంజ్మెంట్ తలదాచుకుందుకు దేహాన్ని నిలబెట్టడానికి అలాగంటే అవుటర్ సింప్లిసిటీ ఉండాలి మనం ఏం చేస్తాం అవుటర్ చాలా కాంప్లెక్స్గా పెట్టుకుంటాం ఇన్నర్ మరింత కాంప్లెక్స్గా పెట్టుకుంటాం వాడు ఇలా అన్నాడు వీడు ఎలా అన్నాడు ఇప్పుడు ఎలా అన్నారు అప్పుడు ఎలా అన్నారు అంటూ ఎంత కాంప్లెక్స్గా ఇమోషన్స్ ఉంటాయంటే అమ్మ బాబాయ్ చిక్కుపడిన జుట్టేనా శివుడి జటా జోటమైనా కొంచెం ఆర్డర్లీగా ఉంటుందేమో తప్ప ఈ ఇమోషన్స్ ఎంత కాంప్లెక్స్గా ఉంటాయంటే సో ఇప్పుడు ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డజన్ పార్టీలు ఉన్నాయి దీంట్లో ఏ పార్టీ ఏ పార్టీకి ఫ్రెండో మీరు చెప్పండి